శ్రవణ పిశాచిని మంత్రము ఇది పదివేల సార్లు జపించినా సిద్ధించగలదు అభిమంత్రణము నూట ఎనిమిది సార్లు పాదముల నుండి ముఖం వరకు నిద్రయందు భూత భవిష్యత్ వర్తమానములు తెలియగలవు ఆం శ్రీ శ్రవణ పిశాచిని చాముండే స్వాహ